అహింస పాటించే స్వభావం కలవాడు ఉంటాడు అహింస వాడు నడిచి వెళ్తూ ఉంటాడు అక్కడ చేవలో అవే ఉంటాయి ఇప్పుడు ఎలాగోలా దాటి వెళ్తే ఒకటొండు చేవలు చచ్చిపోతాయేమో ఈ కాల కింద పడి ఫోన్ ఈ పని రేపు చూసుకున్నామని వెనక్కిపోతాం అంతేగాని నడవడు ఇంకా వెళ్ళాడు ముందుకు వెళ్ళాడు ఎందుకంటే వాడికి ఆ అహింస ఎందు ఆ ప్రీతి ఉంటుంది తస్మాత్ తస్య ప్రవచ్చు అలాగే సత్యం పలికేవాడికి అలవాటు చేసుకుంటే అలవాటేది వాడిని అసత్యం పలకరా అంటే నా వల్ల కాదన్నట్టు ఎప్పుడు అసత్యం పలికేవాడు వాడిని సత్యం పలకనే పలకడు వాడు రెండుసార్లే నోరు విప్పుతాడు ఓసారి భోజనం చేయడానికి రెండోసారి అసత్యం పలకడానికి అని అన్నారు నోరు విప్పాడంటే ఏదైనా నోట్లో వదిలేసుకుంటాడు లేకపోతే అసత్యం పలుకుతాడు అదర్వైజ్ నోరు చెప్పాడు అని ఎవడ గురించో వర్ణించారు కాబట్టి వాడికి అదే నచ్చుతుంది అలాగే మృదు స్వభావం గలవాడు వాడిని తిట్టినా వాడు మృదువుగానే మాట్లాడతాడు క్రూర స్వభావం గలవాడు ఎంత ప్రేమగా మాట్లాడినా వాడు విరుచుకు పడతాడు ఇవి ధర్మాధర్మములను అనుష్ఠించేవాడు కూడా ఆ ధర్మాధర్మములకు తగ్గ ఫలాల్నే పొందుతారు సత్యాసత్యములను పాటించేవాడు కూడా అలాగే ఉంటారు అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది ఈ జన్మలో ఉన్నవన్నీ కితం జన్మ నుంచి వచ్చిన ఇమేజెస్సే దానికి తగ్గట్టుగానే వచ్చాయి అలాగే ఈ సృష్టిలో ఉన్నవన్నీ పూర్వ సృష్టిని బట్టే వచ్చాయి ఏవో చిన్న వెరైటీ మారుతుంది తప్ప మీకు కొత్తది ఉండదు అదే మారుతూ ఉంటుంది ఇప్పుడు మీరు సోలార్ ఎనర్జీ ఇప్పుడు ఇంత హడావిడి చేసుకున్నారా ఈ సోలార్ ఎనర్జీ స్టోరీ ఏమిటంటే ఒక పర్టికులర్ సిలికాన్ మొదలైన సబ్స్టెన్స్ మీద లైట్ పడినప్పుడు ఎలక్ట్రిసిటీ పుడుతుంది దీనికి ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు ఫోటో అంటే లైట్ ఎలక్ట్రిసిటీ పుడుతుంది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దీన్ని పంతొమ్మిది వందల పదకొండులో ఐన్స్టైన్ కనుక్కున్నాడు ఆయన కనుక్కున్నాడు ఆయన ఏవో క్రిస్టల్స్ ఏవో కొన్ని వర్క్ చేస్తుంటే వాటి మీద లైట్ పుట్టి వాటికి వైర్లు పెడితే బల్బు ఒకటి వెళ్ళింది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీరు ఏం చేయక్కర్ల ఎలక్ట్రిసిటీ పుడుతుంది దీపం కాంతి పడితే ఎలక్ట్రిసిటీ పుట్టింది ఏ కాంతైనా సరే సూర్యకాంతి అయితే మనం ఖర్చు పెట్టక్కర్లేకుండా వస్తుంది ఈ పంతొమ్మిది వందల కనిపెట్టాడు ఆయనకి పంతొమ్మిది వందల పదహారులో రోగులు ప్రేజ్ ఇచ్చారు అనుకుంటారు ఆయనకి రిలేటివిటీ థీరీ ఆఫ్ రిలేటివిటీకో లేకపోతే ఈక్వల్ టు ఇచ్చారని అనుకుంటారు వాటికి ఇవ్వలేదు ఆయనకి ప్రొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి ఇచ్చారు ఈక్వల్ టు ఎంస నోబెల్ ప్రైజ్ లేదు థీరీ ఆఫ్ రిలెక్టివిటీకి లేదు ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఇవ్వకూడదు రూల్ ఉంది వాళ్ళకి అందుకోసం ఇవ్వలేదు మొదట మొదటిసారి ఇచ్చినప్పుడు వాళ్ళ రామన్ గారికి రామన్ ఎఫెక్ట్కి ఇచ్చినట్టుగా ఐన్స్టైన్ గారికి ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్కి ఇచ్చారు ఇది సుమారు పంతొమ్మిది వందల ఆరంభంలోనే కనిపెట్టాడు ఆయన పంతొమ్మిది పదకొండు అని నేను అన్నాను యు హరిఫై దాట్ సో అది ఇప్పుడు ఫోటో ఎలక్టరీ మనకి ఇస్తే సోలార్ సెల్స్ కొత్త ఏమీ లేదండి అదేనండి అదే కథ కొత్త ఏ న్యాయప్రయశంతో కొత్త లేదు ఐన్స్టైన్ అన్న మాట అదే చలామణి టెక్నాలజీలో వేరియేషన్ ఉంటుంది ఆ సెల్స్ ఎలా తయారు చేయాలి ఎక్కువ సెల్స్ ఎలా తయారు చేయాలి ఆ గోల్ ఉంటుంది తప్ప బెసిక్స్ది సేమ్ అదే రకంగా పూర్వ సృష్టికి ఇప్పటికీ కూడా ధర్మాధర్మంలో సేమ్ ఉంటాయి ఆ ధర్మాధర్మంలో హింస అహింస సత్యము అసత్యము ఈ రూపంగా ఉంటాయి ఫలములు కూడా సుఖదుఖాత్మకంగా ఉంటాయి కాబట్టి ఎంటైర్లీ న్యూ అనేది ఏది లేదు ప్రలీయమానమీ ఇదం జగత్ శక్త్యమశేషమేవ ప్రళీయతే ఈ జగత్తు ప్రళయంలోకి పోయినప్పుడు కూడా శక్తి రూపంగా అంటే పొటెన్షియల్ పొటెన్షియల్ రూపంగా మిగిలి ఉంటుంది అంతేకాని అసలే ఏమీ లేకుండా శూన్యమైతే అయిపోదు శక్తి మూలమే వచప్రభవతి మళ్ళీ జగత్తు పుట్టినప్పుడు ఆ పొటెన్షియల్ నుంచి పుట్టుకొస్తుంది ఆ శక్తి నుంచే పుట్టుకొస్తుంది అంతేగాని సుతరాము శూన్యంలోకి వెళ్ళిపోయిందనో మళ్ళీ శూన్యం నుంచే పుట్టేసిందనో అనే మాట దురత ఆకస్మికత్వ ప్రసంగా మీరు అలా స్వీకరించకపోతే ఎప్పటికప్పుడు కొత్త సృష్టి వస్తోంది పోయినప్పుడు జగత్తు ప్రళయంలో పూర్తిగా నశించిపోతోంది సృష్టిలో కొత్త కొత్త సృష్టి వస్తోంది అన్నట్లయితే ఓ దోషం ఆ దోషం ఏమిటంటే ఆకస్మికత్వము అనే దోషం వస్తుంది అకస్మాత్తుగా వచ్చింది అంటారు వర్షం అకస్మాత్తుగా వచ్చింది అంటే అకస్మాత్తుగా వచ్చిందంటే అకస్మాత్తు లేకుండా వచ్చిందండి నా అకస్మాత్ అకస్మాత్తు లేకుండా వర్షం వచ్చిందా మేఘాత్ వర్షం వచ్చిందా కస్మాత్తు లేకుండానే వర్షం వచ్చిందా నేను పోనీ మేఘ మేఘం నుంచి వచ్చిందని చెప్పడం వర్షించినది అకస్మాత్ నో అకస్మాత్ అని చెప్పొచ్చుగా మేఘాత్ అని ఎందుకు చెప్పడం పంచమే భక్తి అపాదానం అలా చెప్పకూడదండి వర్షించింది అంటే మేఘం నుంచి వర్షించింది నిప్పులు ఎందుకు పొగ వస్తుందా పొగ వచ్చింది అంటే నిప్పు నుంచి పొగ వచ్చింది వర్షం పడింది అంటే మేఘం నుంచి వర్షం పడింది లింగం నోట్లోంచి వచ్చింది అంటే అకస్మాత్ వచ్చిందా వస్తుందా అలాగా అంతకుముందు నోట్లో పెట్టుకున్న లెంగో ఇప్పుడు వచ్చింది విభూతి చేతిలో నుంచి వచ్చిందంటే అంతకుముందు వేళ్ల మధ్యన పెట్టుకున్న విభూతి ఇప్పుడు వచ్చింది చపాతి ఫోటో నుంచి వచ్చిందంటే అంతకుముందు అక్కడ పెట్టిన చపాతి ఇప్పుడు వచ్చింది అంటే లోకం అటు శాస్త్రము కాదు ఇటు సైన్సు కాదు ఏదీ కాదు ఏదో అలాగా అంధ పరంపరగా పోతూ ఉంది చాలా విదూరమైన విషయం హిందూ ధర్మానికి పెద్ద బలహీనత పెద్ద బలహీనత ఇప్పుడు ఈ అలక్ అలక్స ప్రేమ్ కుమార్ అలక్స్ ప్రేమ్ కుమారా ఆఫ్ఘనిస్తాన్లో అబ్జెక్ట్ అయిపోయాడు అతను వాట్ ఈజ్ యూ డూయింగ్ దే వాట్ ఈజ్ యూ డూయింగ్ ఎవరైనా ప్రశ్న అడిగారా ఇంతవరకు అడగలేదు అందరూ తేలు కుట్టింది దొంగలాగా అలా చూస్తున్నారు ఎవడో ఆ ప్రశ్న అడగలేదు ఎవడో ఒకటి అడగాలి అడిగితే సమాధానం ఏమొస్తుంది హీజ్ అన్ ఇవాంజలిస్ట్ కాబట్టి ఇవాంజలిస్ట్ అంటే ఇండియాలో బతికిపోతాడు ఎందుకంటే ఇండియాలో అందరూ వీళ్ళు భూ స్వభావం గల వాళ్ళు వీళ్ళు టాలరేట్ చేసేస్తారు పాకిస్తాన్లో బతకడు ఆఫ్ఘనిస్తాన్లో అసలే బతకడు ఆఫ్ఘనిస్తాన్ సొసైటీ వాళ్ళు చాలా కన్జర్వేటివ్ సొసైటీ ఆ తాలిబాన్ అబ్జెక్టెడు ఆ హెరటేజ్ తాలిబాన్ ఉన్న ఏరియా అసలు ఓవరాల్గా సొసైటీ కన్జర్వేటివ్ సొసైటీ వాళ్ళు భేదవాళ్ళు వాళ్ళు భేదవాళ్ళు వాళ్ళకి తెలుసు సంపదలు అనేవి ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చెతగని వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆ సంపదలు వద్దు మా మతమే మాకు కావాలని వాళ్ళు పట్టు కూర్చున్నారు వాడి లైఫ్ స్టైల్ వాడు వదులుకోడు మా మతాన్ని మేము కాపాడుకుంటాము మా ధర్మ జీవనం మాకు ఉండదు అది మేము జీవిస్తాము అమెరికా వాళ్ళలాగా మాకు విమానాలు లేకపోవచ్చు బిల్డింగ్లు లేకపోవచ్చు గుడిసే ఉండొచ్చు కానీ మా లైఫ్ స్టైల్ మాత్రం మాకు ఉంటుంది దాన్ని మేము వదిలిపెట్టం వాళ్ళ ద్వారా గట్టివాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాంజలిక్ యాక్టివిటీ వైశుడ్ చేయడే ఇక్కడి నుంచి వెళ్ళి వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్ ఈ మాట అన్నారనుకోండి అంటే అదిగో వీడు కమ్మీ ఉన్నారు కానీ వాడిని ఎత్తి మీద మళ్ళీ రాయిల్పోయాడు ఎవడో ఇంతవరకు ఎవడో అంటాడా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా ఇంతవరకు ఎవడో అనలేదు ఐఎం వెయిటింగ్ నేనే ముందన్నాను ఎవడో అంటాడు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడలేము ఎందుకు మాట్లాడాలి ప్రతిదానికి మీతో మాట్లాడాలా ఏమీ ఏం చేస్తున్నారో లేదు చేస్తున్నారో లేదో నీకేం తెలుసు చేసుకున్నారని తెలిసింది కదా ఇప్పుడు నౌ దే ఆర్ వర్కింగ్ అవుట్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ హీస్ డూయింగ్ సంథింగ్ అలా వీళ్ళతోటి టీవీ వాళ్ళతో చర్చ చేసి చేస్తాడా ఏమే మన రవి ప్రకాష్ తోటేనో లేకపోతే అర్ణబ్ గోస్వామితోనూ చర్చ చేసి సంప్రదించి చేస్తాడా మోడీ గారు హీ విల్డూ యూనో హీ షుడ్ డూ ట్వీటింగ్ హీ విల్ డూ ట్వీటింగ్ ఆఫ్ యూజోన్ ట్వీటింగ్ లో కూడా నేను చెప్పినట్టే ట్వీట్ చేయాలా అది కూడాను పీపుల్ ఆర్ క్రేజీ కాబట్టిది డైరను వాట్ ఎవర్ సో అనురుత సత్యానుతములు పూర్వజ అంటే శూన్యం నుంచి అకస్మాత్ ఏమన్నా అతన్ని అకస్మాత్గా అభ్యక్ట్ చేశారా అకస్మాత్తుగా అబ్జెక్ట్ ఎందుకు చేస్తారు అకస్మాత్గానే అబ్జెక్ట్ చేస్తారు దెర్ ఈజ్ అకస్మాత్ ధైరాల్సెర్ ఈజ్ నో అకస్మాత్ అంటే ఏమిటి ఇప్పుడు ఆయన విడవాలా కదా విడిచిపెట్టేయాలి అలా విజెక్ట్ చేయడం తప్పు అతను మళ్ళీ తన కుటుంబాన్ని తన చేరుకోవాలి అతను హ్యాపీగా ఉండాలి బట్ ఇట్ ఈజ్ నాట్ అకస్మాత్ ఇది అకస్మాత్తుగా ఈ సృష్టిలో అకస్మాత్ అనేది ఏది లేదు సృష్టిలో కాబట్టి ఈ జగత్తులా సృష్టించబడింది అంటే ఈ సైకిల్లో అకస్మాత్తు ఉంటుంది పూర్వజ పూర్వ సృష్టి నుంచి వచ్చింది కాబట్టి శబ్దము నిత్యము అనేకాశక్తయ శక్ కల్పించం అదే అంటే ఇంకా ఇప్పుడు ఈ జగత్తు పుట్టింది ఒకనొక శక్తి నుంచి పుట్టింది కానీ ఈ జగత్తు ఏ శక్తి నుంచి పుట్టిందో పూర్వ జగత్తు ఏ శక్తిలో విలీనమైనదో ఆ శక్తి వేరు ఈ శక్తి వేరు కాబట్టి ఈ జగత్తు పుట్టిన శక్తి ఆ జగత్తు విలీనమైన శక్తి సేమ్ కాదు అనేకములవి అనేకాకారములు ఆ శక్తి యొక్క లక్షణం వేరు ఈ శక్తి యొక్క లక్షణం వేరు కాబట్టి మళ్ళీ ఇది కొత్తగా పుట్టినట్టే కాబట్టి శబ్దమనిత్యము అని అలా కల్పించటానికి వీలు లేదు అలా కల్పించడానికి కూడా వీలు లేదు ఎందుకంటే తిద్య విచ్ఛిద్యా భూరాదిలోక్రవా దలక్షణా ప్రాణినికాయ ప్రవాహా వర్ణాశ్రమధర్మఫలవస్థానా అనాదౌ సంసారే నియతత్వం ఇంద్రియ విషయ సంబంధ నియతత్వ ప్రత్యేతం కాబట్టి ఈ జగత్తు పుట్టిన శక్తి వేరు ఆ జగత్తు విలీనమైన శక్తి వేరు అని కల్పించడానికి వీల్లే కాబట్టి కంక్లూషన్ ఏమిటంటే తతశ్చ తేర్పోర్ ఈ జగత్తు అనేది ఒక ప్రవాహం ఇది ఈ ప్రవాహం అనే మాట మీరు గట్టిగా పట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బుద్ధుని యొక్క బోధంతా అదే బుద్ధుడు చెప్పినా శంకరులు చెప్పినా ఇది ఒక ప్రవాహం ఈ ప్రవాహం ఎలా వస్తుందో తెలిసినా ఈ జగత్తు పుట్టి ప్రవహిస్తూ ఆ పుట్టడంలో విచ్ఛిద్య విచ్ఛిద్య బ్రేక్ అయిపోతుంది మళ్ళీ పుడుతుంది బ్రేక్ అయిపోతుంది మళ్ళీ పుడుతుంది బ్రేక్ అయిపోతుంది మళ్ళీ పుడుతుంది రేకపోవడం అంటే ప్రళయంలోకి వెళ్ళిపోవడం అలా అలా విచ్ఛిద్య విచ్ఛిద్య పుడుతూ ఉంటుంది ఈ భూరాది లోకముల యొక్క ప్రవాహం భూ భువహ సువ ఇదో ప్రవాహం అలా పోతూ ఉంటుంది భూలోకము ప్రవాహం ఇది ఫినామినల్ వరల్డ్ భూలోకం అంటే అక్కడ అలా ఉంటుందనేమో ఉండదు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే అక్కడ ఒకటి అలా కూర్చొని ఉంటుంది గవర్నమెంట్ అనేది ఒకటేమైనా కూర్చొని ఉంటుందా అక్కడ కూర్చొని ఉండేది కాదు అది అలా ప్రవహించేస్తూ ఉంటుంది అలా ప్రవాహమే మీరు చూడండి ప్రతీదీ ప్రవాహమే మూరాది లోకములు ప్రవాహమే దేవతలు మనుష్యులు చెట్టు చేమలు పశుపక్ష్యాదులు ఈ ప్రాణులు ఉన్నాయి చూసారా ఇవన్నీ ప్రవాహాలు ప్రాణినికాయమే ప్రాణి సముదాయం అంతా కూడా ప్రవాహ రూపమే ఓ మనిషి పుడతాడు ఒక ప్రవాహం పుట్టిందని అర్థం ఓ ప్రవాహం పుట్టింది సముద్రంలో చిన్న పెద్ద ప్రవాహాలు పుడుతూ ఉంటాయి ఆ ప్రవాహాలకు చిన్న ప్రవాహం పుట్టిందనుకోండి ఇక్కడ పుట్టి ఇక్కడికి వెళ్తుంది ఆగిపోతుంది విలీనం అయిపోతుంది మళ్ళీ ఆ విలీనం అయిపోయి ఆ శక్తి రూపంగా అడుక్కుపోయి పక్కకు వెళ్ళి ఇక్కడి నుంచి ఇంకో ప్రవాహం పుడుతుంది అది అటుపోతుంది అలాగే ప్రవాహాలు ఇవన్నీ దేవతలు ఎట్సెట్రా ప్రవాహాలు తర్వాత ఈ ప్రవాహాల్లో కొన్ని వ్యవస్థలు ఉంటాయి ప్రవాహాల్లోనే ఇవ్వ ఈ వర్ణములు అనే వర్ణం అంటే డివిజన్ ఆఫ్ లేబర్ వర్ణం అనేది జాతికి సంబంధించింది కాదు డివిజన్ ఆఫ్ లేబర్ ఈ వర్ణములు ఈ ఆశ్రమములు డివిజన్ ఆఫ్ లేబర్ని బట్టి వర్ణాలు వస్తాయి ప్రపంచమంతా ఉంటాయి వర్ణాలు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచమంతా ఉంటాయి అసలు మానవ సమాజం ఎక్కడ ఉంటే అక్కడ నాలుగు వర్ణాలు ఉంటాయి అది వర్ణం కులం కాదు కులములు భారతదేశంలో మాత్రమే ఉంటాయి ఇంకెక్కడా ఉండవు ప్రపంచంలో భారతదేశానికే ఉంటాయి కులాలు మూడు వేలు బ్యాక్వర్డు ఇలాంటి డివిజన్స్ చాలా ఉన్నాయి మూడు వేలు ఉన్నాయి అది భారతదేశపు ఎల్లలు దాటితే ఉండవు ఇంకా భారతదేశంలోకి వస్తే ఉంటాయి అవే ఉంటాయి క్రిస్టియన్ మతంలో కూడా అవే ఉంటాయి ఇస్లాంలో కూడా అవే ఉంటాయి దీనికోసం హిందూ మతం అని అనక్కర్లేదు మీరు దళిత క్రిస్టియన్సు శూద్ర క్రిస్టియన్స్ బ్రాహ్మణ క్రిస్టియన్స్ బ్రాహ్మణ క్రిస్టియన్సు అబ్రాహ్మణ క్రిస్టియన్స్ పక్కన భోజనం చేయరు మళ్ళీ ఇస్లాంలో కూడా ఉంటాయి పెళ్లిళ్ళు ఉండవు దళిత బ్రాహ్మణ ఇస్లాం అనమా బ్రాహ్మణకి ముస్లిమ్స్ అబ్రాహ్మణి ముస్లిమ్సు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి రాజస్థానీ ముస్లింస్ ఉన్నారు వాళ్ళు రాజస్థానీ ముస్లిమ్స్ రాజస్థానీ హిందువుల పిల్లనైనా పెళ్ళాడతారు కానీ బీహార్ పిల్లని మాత్రం పెళ్ళాడతారు ముస్లిం అయినా సరే కాబట్టి కులములు కాదు నేను చెప్పేది వర్ణములు వర్ణములు దేశం ఈ ఒక్క దేశం ప్రపంచమంతా ఉంటుంది ఈ ప్రపంచంలోనే కాదు ఇంతకు ముందు ప్రపంచంలో కూడా ఉంటుంది ఎందుకంటే కొంచెం తెలివితేటలు గలవాడు కష్టములు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సమాజంలోనూ రక్షణ ఇచ్చేవాళ్ళు డబ్బులు లెక్కేసేవాళ్ళు ఉంటారు కదా ఈ నాలుగు లేకుండా సమాజం ఎందుకు ప్రొటెక్ట్ చేసేవాడు ఒకడు ఉండద్దా సమాజాన్ని ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ లేకుండా ఉంటుంది అసలు మొత్తం మినిస్ట్రీ ఫారం అయితే హూ ఇస్ ది ఫైనాన్స్ మినిస్టర్ అని మొట్టమొదట ఉంటారు ఇక్కడ మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఈటల్ రాజేంద్ర గారు చంద్రబాబు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరిని పెట్టుకుంటారనే పెద్ద పెద్ద ఊహాగానాలు చెంద్రంటాయి ఎందుకంటే వైశ్య ఆయన లేకపోతే అసలు జగత్ యొక్క వ్యవస్థ అనేవాడు ఆయన వైశ్యుడు రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నంత కాలం ఎంత బాగా నడిచింది ఆంధ్రప్రదేశ్ బికాజ్ హీ నోస్ దాని సీక్రెట్ ఎవడో ఆయనకు తెలుసు నీవే కాబట్టి ఈ నాలుగు వర్ణాల గురించి మీరు చెంత చేయొద్దు అవి ప్రపంచమంతా ఉంటాయి ప్రతి సృష్టిలోనూ ఉంటాయి ఇక నాలుగు ఆశ్రమాలు ఇవి ప్రపంచమంతా ఉంటాయి ప్రతి సృష్టిలోనూ ఉంటాయి ఇవి ప్రకృతి సిద్ధములు వీటిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అనే దోషం మీకు ఇతర సమాజాల్లో ఉండొచ్చు ఇప్పుడు అమెరికాలో ఉంది అమెరికాలో సన్యాసాశ్రమం లేదు కానీ దే నీడ్ ఫర్ సన్యాసాశ్రమ ఇస్ డే అని లేకపోతే అది సోషల్ లేకున్నాది నీడు ఉండి ఆశ్రమం లేకపోతే ఇప్పుడు రోగం ఉండి మందు లేని పరిస్థితి సన్యాసాశ్రమం యొక్క ఆవశ్యకత సమాజంలో ఉంటుంది సమాజంలో వృద్ధులు ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఎలా బ్రతకాలి ఈ వృద్ధులు అన్నది పెద్ద సమస్య ఎందుకంటే ప్రొడక్టివిటీ ఉండదు దే డోంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వాళ్ళు లాస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు అస్తమయించే సమయంలో ఉన్నారు శరీరం కోఆపరేషన్ తక్కువ ఉంటుంది ఇమోషన్స్ బాగా పెరిగిపోయి హర్ట్ అయిపోయి ఉంటారు హర్ట్ గిల్ట్ తోటి ఉంటారు నేను అప్పుడు అలా చేశాను మా నాయనగారి మీద కోప్పడ్డాను చాలా తప్పు చేశాను లేకపోతే అప్పుడు ఆ ఫలానా మిత్రుడికి అపకారం చేశాను ఏదో బెంగలతో తప్పు చేశానునే భ్రమలో అనే అనే ఒక గిల్ట్తో ఉంటారు తర్వాత హర్త్ చెప్పనే అక్కర్లేదు పర్మనెంట్ గిల్ట్ చాలా తక్కువ ఉంటుంది హర్త్ చాలా ఎక్కువ ఉంటుంది ఇమోషనల్గా బ్రూయిజ్ అయిపోయి ఉంటారు అనేక గాయాలతో ఉంటారు శరీరం కోఆపరేట్ చేయదు ఇంకో పదేళ్ళు ఎంతో బ్రతుకుతారు Guru Bailaki, how to, uh, to provide a system of life for them? Sanyāsā. Sanyāsānta kāśayam kattva mani kādu. The spirit of sanyāsā. Give up. You are happy. Onna ippuđena this is the high time to give up. Come on, give up. Give up part. Give up everything. Give up part, you're not here, you're not here, you're not here, you're not here, you're not here, you're not here. పివప్ అంటే ఇంకవల్ ఎవరికి దివప్ దివప్ చూడకున్నా చేతిలో ఇలా పట్టుకోవడం మానేసి ఇలా అయిపోయించాలి నేను ఏది పట్టుకోవటం లేదా రా మీకు కావాల్సింది మేము పట్టుకుపో నేనే పట్టుకోవటం లేదు నాకు రెండు మెతుకులు పెడితే చాలు సన్యాసం అంతకుముందు వానప్రస్థం తపస్సు చేసుకోవాలి జీవితంలో డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడమే కాదు ఇంట్లో కొంత తపస్సు కూడా ఉండాలి తపస్సు చేయి అంతకుముందు గృహస్థ వివాహం చేసుకున్న తర్వాత భార్య పిల్లలతో చక్కగా డబ్బు సంపాదించుకునే భోగాలు అనుభవించడం ధర్మం అంతకుముందు బ్రహ్మచారి చదువుకోవాలి చిన్నప్పుడు చదువుకోకపోతే వ్యాకరణం లాంటి గ్రంథాలు మీరు చిన్నప్పుడు చదువుకోకపోతే పెద్దప్పుడు పెద్ద బరువైపుచ్చుంటాయి మీరు ఆ సూత్రాలు మళ్లించమంటే ఇబ్బంది పడతారు అంజేత నేను నేనే చేసుకుంటూ పోతాను ఇప్పుడు లుంగ్ ఉందనుకోండి ఈ లుంగు ఎలా వచ్చింది ఐ డాంట్ ఆస్క్ క్వశ్చన్ ఎందుకంటే పాపం వాళ్ళు అపాత్రం చదువుకున్నందుకే మనం సంతోషించాలి ఎప్పుడో చిన్నప్పుడు పదహారు ఏళ్ళ వయసులో చదవాల్సింది అరవై ఏళ్ళ వయసులోనైనా చదువుతున్నందుకు మనం మెచ్చుకోవాలి తప్ప ఇంకా ప్రశ్నలు అడిగితే అక్కడ గుర్తుంది అప్పుడు చదివేసుకుంటే అది టైం దట్ ఇస్ ది టైం ఇవి నాలుగు ఆశ్రమాలు ఈ నాలుగు ఆశ్రమాల్లో మీరు బ్రహ్మచర్యాశ్రమాన్ని మైనస్ చేస్తే ఆ సొసైటీ ఆటవిక సమాజమే అయిపోతుంది విద్యా వ్యవస్థను మీరు తీసిపారేస్తే చదువుకునే ఇప్పుడు సిరియాలో రెండు సంవత్సరాలు చదువు వాళ్ళకి భవిష్యత్తు సిరియా సమాజం ఎలా ఉంటుందా అని వాళ్ళు పాపం బెంగపెట్టుకున్నారు రెండేళ్ళు చదువు లేదు మీరు ఊహించండి రెండేళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదువు లేదు వాట్ విల్ హ్యాపన్ టు ఆంధ్రప్రదేశ్ ఇట్ విల్ గో టు నట్స్ ఇట్ విల్ గో టు టోటల్ వినాశం వైపు పోతుంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ఉండాలి గృహస్థాశ్రమం లేకపోతే ఈ సాధువులకు సొంతలకు ఈ బ్రహ్మచర్యులకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది సర్వోపకారమైన ఆశ్రమం ఉండాలి గృహస్థులు ఎంతసేపు డబ్బు భోగము ఈ రెండే నడుస్తుతాయి డబ్బు సంపాదించినా భోగాలు అనుభవిస్తున్నాయి ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని వాడికి తెలుస్తూ ఉంటుంది డబ్బు సంపాదిస్తూ ఉంటాడు నెలగా యాభై వేలు సంపాదిస్తాడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు కారు ఎయిర్ కండిషన్ ఇది ఏది పెట్టుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఏదో మిస్సింగ్ అనే వాడికి తెలుస్తుంది ఏమిటి మిస్సింగ్ అని ఆలోచించి ఓహో గాడి ఈజ్ మిస్సింగ్ అంజేద సంథింగ్ సంథింగ్ యూ డూ అబౌక్ మనస్సు ఉన్న దాని మీద మనస్సు డబ్బు భోగాల మీదే ఉంటుంది కానీ సంథింగ్ యూ డూ ఏమిటి సంథింగ్ తిరుపతి వెళ్ళి దండం పెట్టుకున్నాడు తిరుపతి వెళ్ళి దండం పెట్టుకొస్తే ఏమైనట్టు ఏమీ కాలే ఏమీ కాలేలేదు కూర్చుమీ నీ సత్యము ధర్మము జీవితంలో అంతరంగ పరివర్తన అజస్తే వస్తే ఉపయోగం కానీ వీరికి తిరుపతి వెళ్ళి క్యూలో నిలబడి వీళ్ళని తోసేసి వాళ్ళని తోసేసి ఆయన చూసి దండం పెట్టుకుని వచ్చారు ఏమీ కాలేదు ఏదో అయిందని వీడి భ్రమ ఏమీ కాలేదు కాబట్టి గృహస్థాశ్రమంలో తపస్సుకి చాలా తక్కువ సమయం ఉంటుంది అసలు ఇచ్చిమించి ఏమీ లేనట్టే లెక్క కాబట్టి వాళ్ళైనా తెలివి తెచ్చుకుని వానప్రస్థం దగ్గరికి వచ్చేప్పటికీ తపస్సు చేసుకోవాలి చేసుకుంటే జీవితం బాగుపడుతుంది ఇదంతా జీవితం చెప్తున్నారు చూసే ఆశయం ఇవి ఈ సృష్టిలో కొత్తగా వచ్చాయా లేకపోతే పాత సృష్టి నుంచి వచ్చాయా పాత సృష్టి నుంచి వచ్చేది ఇది నియతి అన్నారు నియతి అంటే ఇట్ ఈస్ ద సేమ్ ఆల్వేజ్ దానికి శంకర్ చక్కటి దృష్టాంతం ఇచ్చారు నియతత్వం ఇట్ ద సేమ్ ఆల్వేజ్ పాత సృష్టి ఈ సృష్టి ఇట్ ఈస్ ది సేమ్ లైక్ వాట్ యు నో ఇంద్రియ విషయ సంబంధ నియతత్వత్ నిన్న మీరు రూపం తెలియాలంటే కళ్ళతో తెలుసుకున్నారా చెవులతో తెలుసుకున్నారా కళ్ళతో శబ్దాన్ని దేంతో తెలుసుకున్నారో ముక్కుతో తెలుసుకున్నారా చర్మంతో తెలుసుకున్నారా చెవులతో కదా రసాన్ని దేంతో విగ్రహాన్ని తెలుసుకున్న ముక్కుతోట లేకపోతే దేంతో అంటే గంధానికి ముక్కు రసానికి నాలుక నిన్న ఎలాగో ఇవాళ అలాగే నియతత్వము ఇంద్రియ విషయ సంబంధము ఎలా అయితే నియతమై అంటే సేమ్ ఆల్వేజ్ అలాగే ధర్మాధర్మములు పుణ్యపాపములు సుఖ దుఃఖములు ఈ సంబంధాలన్నీ కూడా నియతములు సేమ్ ఆల్వేస్ ఎప్పుడు సేము కాబట్టి కొత్తగా వచ్చేసింది అన్నట్టు అనిపిస్తుంది అంత కొత్త ఏమీ కాదు అది కూడా పాతయ్యే అంచేతనే నేను అంటాను అంటే అకస్మాత్ అనేది ఉండదు మరి నేను అన్నది మీరు పట్టుకున్నారో లేదో ఇప్పుడు ఫోటో నుంచి చపాతీ వచ్చిందంటాడు పీసా వచ్చిందని అండవు ఎందుకని వీడికి పీసా తెలియదు వీడికి అంటే వీడికి సుతరాము తెలియనిది ఆ ఫోటో రాదు కస్టర్డ్ కస్టర్డ్ ఏదో ఉంటుంది కట్లెట్ వస్తుంది అప్పటి మనకి రాదు ఎందుకంటే కట్లెట్ చెడ్డీ ఎక్కడో తెలియదు వీడికి ప్యాన్ కేక్ వస్తుందా రాదు దోశ వస్తుంది వస్తుంది మసాలా దోశ వస్తుంది మసాలా దోశ కూడా రాదు ఎందుకంటే దేవుడి దగ్గర మసాలా దోశ అనకూడదు కాబట్టి చపాతి సేఫ్ సన్నగా థిన్గా ఉంటుంది ఫోటోలోంచి రావడానికి అనుకూలంగా ఉంటుంది పెరుగు అన్న వచ్చిందంటే ఫోటోలోంచి రావడం కష్టం అవుతుంది చపాతి అంటే ఈజీగా వస్తుంది లింగం తీసుకుంటానం కానీ విగ్రహం ఒకటి తీసుకుంటున్నాక కష్టం అవుతుంది చేతులు కళ్ళు ముక్కోటు ఇవ్వాలి లింగం అంటే సంబంధించిన స్మూత్గా బయటపడుతుంది కాబట్టి కొత్త ఏమీ లేదండి అకస్మాత్ తెలి నేస్మాత్ కాబట్టి శబ్ద నిత్యత్వానికి భంగము లేదు ఆయన ఇంకా ఎవరి శంకర భాష్యం అది కేవలన్నది అలా ఇంద్రియ విషయ సంబంధాదే వ్యవహార్యా ప్రతిసర్గం అన్యథాత్మం షష్ఠేంద్రియ విషయ కల్పం శక్యముత్ప్రేక్షితం ఆయన ఏమిటేమిటి మాట్లాడుతున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది అమ్మ ఈయన శంకర్లు ఈయన పాత్ర రెండు ఏళ్ల క్రితం ఆయన ఈ భాష మాట్లాడుతున్నారంటే ఎంత రిఫైన్డ్ ఇంటలెక్ట్ అటువంటి వ్యక్తికి జన్మనిచ్చిన సొసైటీ ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఆలోచించాడు సొసైటీని బట్టి వ్యక్తి పుడతాడు వెనకాల లో సొసైటీ లేకపోతే మీకు హఠాత్తుగా అకస్మాత్తుగా మీకు జ్ఞాని పుట్టాడు అది ఏమి సొసైటీ అది ఆ సొసైటీలో ఈయన ఎలా పుట్టాడు ఆయన అంటున్నారు హీ బికాజ్ ఇంద్రియములకు విషయములకు సంబంధం ఉన్నది ఆది శబ్దం చేత ఇతరములను కూడా మీరు గ్రహించవచ్చు జ్ఞానేంద్రియములతో పాటు కర్మేంద్రియములు నడకుందనుకోండి నిన్న కాళ్ళతోటే నడుస్తారు ఇవాళ కాళ్ళతోటే నడుస్తారు నిన్న కాళ్ళతో నడిచి ఇవాళ చేతులతో నడవరు అలా ఆ సంబంధము అది అటువంటి వ్యవహారం లోక వ్యవహారము ఇంద్రియ విషయ సంబంధం మీద బేసై ఉంటుంది లోక వ్యవహారం అంటారు ఈ ఈ విషయమును గ్రహించుత ఈ కర్మ ఫలాన్ని శుభ ఫలాన్ని ఇస్తుంది ఈ కర్మ అశుభ ఫలాన్ని ఇస్తుంది ఇత్యాది లోక వ్యవహారం కూడా ప్రతి సృష్టిలోనూ కొత్త కొత్తగా ఉండుతా అనేది సంభవము కాదు ఎందుకు సంభవం కాదంటే ఇప్పుడు మీరు ఇది చెప్పండి మీకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి నిన్న ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి ఐదింద్రియాలున్నాయి ఈవేళ అవే ఐదింద్రియాలు ఉంటాయి అంతేకాకుండా నిన్న లేని ఒక కొత్త ఇంద్రియం ఇవాళ వచ్చినట్టు ఆ ఇంద్రియం ఆరో ఇంద్రియం సిక్స్త్ సెన్స్ దాంతోటి ఈ ఐదు విషయముల కంటే భిన్నమైన ఒక కొంగ్రత్వ విషయాన్ని మీరు గ్రహించినట్టు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీకు అనుభవంలోకి వచ్చిందా లేదు దేర్ ఈజ్ నో సిక్స్త్ సెన్స్ అండ్ దేడ్ దేర్ ఈజ్ నో సిక్స్త్ ఆబ్జెక్ట్ ఇప్పుడు నిన్న లేని కొత్త ఇంద్రియం ఇవాళ వచ్చిందనుకోండి ఇప్పుడు ఆ ఇంద్రియానికి ఓ పేరు పెట్టాలి ఓ శబ్దం కొత్త శబ్దం అవసరం అవుతుంది అంటే శబ్దం అనిత్యం అవుతుంది ఆ శబ్దం టు దట్ ఎక్స్టెంట్ అనిత్యం అయిపోతుంది శబ్దం కాబట్టి కొత్త ఇంద్రియము లేదు కొత్త విషయము లేదు అవే ఇంద్రియాలు విషయములు కాబట్టి ద సేమ్ థింగ్ గెట్స్ రొటేటెడ్ ఆ కాబట్టి శబ్దనిత్యత్వానికి భంగము లేదు మేము ఊహిస్తాము అంటే ఆరవ ఇంద్రియం ఒకటి ఉందని దానికి చెందిన విషయం ఒకటి ఉందని మేము ఊహిస్తాము ఊహించండి మీరేం ఊహిస్తారో చూస్తారు ఊహించడానికి వీలు లేదు శత్యం కాదు ఎందుకంటే ఊహించడం అంటే మనోవ్యాపారం మనోవ్యాపారం ఐదింద్రియములకు అధీనమై ఉంటుంది ఐదింద్రియముల ఇన్పుట్ ఎంతవరకో అది ఊహ కూడా అంతవరకే ఉంటుంది ఐదింద్రియముల ఇన్పుట్ దాటి సుతరాము పొంగ్రత్వ విషయాన్ని మనస్సు కూడా ఊహ చెయ్యలేదు అతశ్చ ఇంకా ఫైనల్ కన్క్లూషన్ ఏమంటే దీన్ని బట్టి సర్వకల్పానాం తుల్యవ్యవహారత్వాత్ అంటే లోకవ్యవహారము కల్పములన్నింటి ఎందు సమానంగానే ఉంటుంది కనుక కల్పము అంటే సృష్టి సైకిల్కి కల్పము అని చెప్పారు అల్పాంతర వ్యవహారానుసంధాన క్షమత్వాచ్చ ఈశ్వరా ఈశ్వరులు బహువచనం అంటే ఈ సృష్టి ఎవరు తీసుకొచ్చారు ప్రస్తుత సృష్టి హిరణ్య గర్భుడు ఫస్ట్ ఈజ్ ది ఈశ్వర ఈశ్వర అంటే ఓవర్లార్థం ఆయన సృష్టిని చేశాడు ఆయన ఇప్పుడు ప్రేమ్ మినిస్టరు జనరల్ ప్రిన్సిపుల్స్ చెప్తాడు ప్రతీ డిపార్ట్మెంట్లోనూ ప్రవేశించి ప్రతిది చెప్పడం ఇప్పుడు ఫలానా వాడిని అరెస్ట్ చేయని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ చేయమని చెప్పడం పాలసీ చెప్తాడు అదే వాళ్ళతో ఇంకా మీరు నెగోషియేషన్స్ ఉందర వాడు పట్టుకుంటే అరెస్ట్ చేయండి లేకపోతే కాల్చిపారేయండి ఏదో పాలసీ చెప్తాడు తప్ప జివెన్ సిచ్యువేషన్లో వేలు పెట్టడం అలాగే హిరణ్య ఓవరాల్ సృష్టికి మూల ప్రభువు ఆయన ఆయన తరఫున సృష్టి చేసేవాళ్ళు ఉంటారు నివృత్తి ధర్మానికి సంబంధించిన సృష్టి సనక సనందనాథులని ప్రవృత్తి ధర్మానికి సంబంధించింది కశ్యప మరీచి ఇత్యాది ఉంటారు మరీచి కశ్యపుడు వీళ్ళందరూ చేస్తారు సృష్టి సో వీళ్ళు ఈశ్వరులు వీళ్ళందరూను ఈశ్వరులు అంటే ఈ ప్రభువులు ఈ ఇంతకు ముందున్న కల్పాంతరము అంటే గడచిన కల్పములలో ఉండే లోక వ్యవహారాన్ని భావన చేస్తారు అనుసంధానం చేస్తారు అనుసంధానం చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది అందుకోసమే వాళ్ళు సృష్టి చేయగలిగినారు సృష్టించబడే జీవులు వాళ్ళు గడచిన కల్పాన్ని అనుసంధానం చేయలేరు ఇప్పుడు గడచిన సృష్టిలో ఎలా ఉందో మీరు నేను అనుసంధానం చేయలేము కానీ ఈ ప్రజాపతులు ఆ హిరంగ వాళ్ళు అనుసంధానం చేసే క్షమత వాళ్ళ ఎందు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కల్పాలని అనుసంధానం చేసి అనుసంధానం ఉంటే తిరిగి గుర్తు చేసుకునుక అనుసంధానం చేసి చక్కగా ఈ సృష్టిని చేస్తున్నారు కాబట్టి నామరూపములు అన్ని సృష్టిలు ఎందు సమానంగానే ఉంటాయి సమాననామరూపా ప్రతి సర్గం విశేషా ప్రాదుర్భవంతి విశేషములంటే వేరువేరు పదార్థములు భూమి ఆపహ ఇత్యాది భూతములు ఆ భూతముల నుంచి పుట్టే భౌతిక వస్తువులు కొండలు కోనలు నదులు ఇత్యాదులు ఇవన్నీ కూడా ఈ విశేషములన్నీ కూడా ప్రతి సృష్టిలోనూ మొరర్లస్ సిమిలర్గానే ఉంటాయి కాబట్టి కొత్త కొత్త నామాలని పట్టుకురానక్కర్లేదు కొత్త కొత్త నామన్ క్లేజర్ ఎప్పటికప్పుడు అక్కర్లేదు ఇప్పుడు మీరు కంప్యూటర్ చూసినట్లయితే కొత్త సృష్టిది కంప్యూటర్ అంటే కొత్త సృష్టి అంతకుముందు లేని ఒక ప్రపంచాన్ని మన వాళ్ళు వైజ్ఞానికులు సృష్టించినారు దానికి వెబ్ వరల్డ్ ఆఫ్ వెబ్ అని పేరు వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ అది ఒక కొత్త ప్రపంచము అది వర్చువల్ ప్రపంచం దాంట్లో కోర్సు ఉంది ఎంఎస్సీ వెబ్ వర్డ్ కోర్సు ఉంది కొలంబియా యూనివర్సిటీలోనే అక్కడ ఉంది న్యూయార్క్లో కోర్సు చోటు పెట్టాను అదో కోర్సు ఎంఎస్సీ రెండేళ్ల కోర్సు అంతకుముందు ఆ కోర్సు లేదు ఎందుకంటే ఇది కొత్తగా సృష్టించాలి కానీ నామిన్క్లేచరు మళ్ళీ అదే నామిన్క్లేచర్ డౌన్లోడ్ అప్లోడ్ మౌస్ కంప్యూట్ వెబ్ వెబ్ అంటే అంతకుముందు నామిన్క్లేచరే ఇలాగ వెబ్లా ఉంటుందో అదే మళ్ళీ సేమ్ హెల్దింగ్ ఈజ్ సేమ్ రూపము అవే రూపాలు ఆ దాని బట్టి అవే నామాలు ఇటు వచ్చి కొంచెం కొత్త ధర ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ వాస్తవంలో సేమ్ థింగ్ స్లైట్లీ డిఫరెంట్ ఫామ్ మళ్ళీ అదే అదే వస్తూ ఉంది ఎంటైర్లీ అకస్మాత్తుగా వచ్చేది ఉండదు ఓన్లీ ఎరో దృష్టాంతం చెప్పాను అంచేతనే డిస్కవరీ అంటారు కవర్ అయిపోయి ఉన్నదాన్ని డిస్కవరీ చేయటమే అంతే తప్ప కొత్త ఏమీ ఉండదు డిస్కవరీ అంటారు ఇప్పుడు మొన్న ఒక అతను ఒక కారు కొత్త రకం కారు కనిపెట్టాడు ఏమిటి కొత్త రకం కారు ఈ మామిడి పళ్ళు పండించడానికి కార్బన్ అల్యూమినియం కార్బైడ్కి నీళ్లు వేసి ఎసిటిలీన్ వస్తుంది ఆ ఎసిటిలీన్లో మామిడి పళ్ళు పండుతాయి అది కొనుక్కొచ్చాడు ఒక ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఈ మామిడి పళ్ళు అలాగే పండిస్తారు దాని నుంచి వచ్చిన గ్యాస్తో పండుతుంది ఈ గ్యాస్ కదా ఇది మండుతుంది ఆ మండుతుందని చెప్పాడు ఎవడో ఈ ఆక్సిటీన్ ఫ్లేమ్ ఉంది కదరా అది అదే సరే అయితే అదో బస్ ఆడుకునికొచ్చాడు ఓ ట్యాంక్ నిండా నీళ్లు పోసాడు ఓ గిన్నెలో ఇది పోసాడు ఆ గిన్నెలో ఇది వేస్తూ ఆ నీళ్లు పోస్తూ ఆ గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ని కారుకి కనెక్షన్ కార్బొరేటర్ కనెక్షన్ అంట కారు పోతూ ఉంటాం కొత్త కారు కనిపించాడు కొత్త కారే కానీ నిజానికి పాత విషయం సేమ్ నా అవే నామూప కొత్త కాదే అలా ఉంటుంది కొత్త సృష్టే కానీ మళ్ళీ దేవతలు తిరిగ సేమ్ అలాగా సంథింగ్ లైక్ సంథింగ్ లైక్ కాబట్టి డిస్కవరీ అంటే అలాగే ఉంటుంది సమాన నామరూపత్వాచ్ఛ ఆవృత్తావపీ మహాసర్గ మహాప్రలయలక్షణాయా జగత అభ్యుపగమ్యమానా క్షిత్ శబ్దప్రామాణ్యాది విరోధ చూడండి ఈ ఆవృత్తి ఆవృత్తి అంటే సైకిల్ ఈ సైకిల్లో ఏముంటాయి మహాసర్గము మహాప్రళయము ఉంటాయి విత్ ఇన్ దట్ అవాంతర సర్గములు అవాంతర ప్రళయములు ఉంటాయి విత్ దట్ నిత్య సర్గము నిత్య ప్రళయము మన రోజులు ఎదురపోవడం లేవడం ఇవన్నీ విత్ ఇన్ దట్ ఉంటాయి అంతా కూడా ఈ జగత్ అంతా ఏమిటంటే సర్కిల్స్ వితిన్ సర్కిల్స్ వితిన్ సర్కిల్స్ ఇన్ని ఓడ్ హౌస్ అనే ఒక పీజీ ఓడ్ ఉన్నాడు అతను ఒక పరిస్థితిలో వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అని అడుగుతాడో వచ్చే దాని సైట్ జాప్ అవుతాడు హి ట్రైస్ టు ఎక్స్‌ప్లైన్ అండ్ ట్రైస్ ఒకటి రెండు మాటలు చెప్పి లో యూ కై కెన ఎక్స్‌ప్లైన్ బికాజ్ వేల్స్ సర్కిల్స్ విత్ ఇన్ సర్కిల్స్ విత్ ఇన్ సర్కిల్స్ విత్ ఇన్ సర్కిల్స్ వీల్స్ విత్ ఇన్ వీల్స్ విత్ ఇన్ వీల్స్ సర్కిల్స్ హావ్ వీల్స్ అంటే ఇప్పుడు పెళ్ళివారు ఉన్నారు ఇప్పుడు మోపల్లి వారు ఆడపిల్లి వారు వాళ్ళు మాట మాట ఏదో అడుగుతుంటున్నారు ముఖాలు రుసరుసలాడుతూ ఉన్నారు కోపంగా చూస్తున్నారు ఏమిటండి ఏమైందంటే చూడండి ఏమైందంటే వియ్యపురాలు అని మొదలుపెట్టదండి ఇది వీలు చూపితే వీలు చూపితే చాలా వ్యవహారం ఉంది ఇక్కడ ఈ వియ్యపురాలు ఉంది వియంకుడు ఉన్నాడు వియ్యంకుడు కానీ అన్నయ్య గారు పెద్ద ఆయన కానీ ముసలాయిలు ఆయన కూడా వచ్చాడు పెళ్లికి అక్కడ కూర్చొని సమాసృష్టి అదుకోకుండా అదొకటి కూడా ఉన్నది చాలా ఉన్నది ఇది చెప్పడం కుదరదు వీల్స్ వితిన్ వీల్స్ వితిన్ వీల్స్ ఆ ముళ్ళు అని పీజీ ఓడ్ హౌస్ వర్ణిస్తాడు అలాగే ఈ సృష్టిలు కూడా అలాగే ఉన్నాయి ఈ సృష్టిలో ఆ ప్రధాన సృష్టి ఏదైతే ఉన్నదో మహాసర్గము మహాప్రళయము అక్కడ జగత్తు కొత్తగా పుడుతోంది కానీ సమాన నామ రూపములతోటే పుడుతోంది అని మనం స్వీకరిస్తున్నాం ఎందుకంటే శృతులు స్ఫూర్తులు అలా చెప్తున్నాయి అలా స్వీకరిస్తున్నాయి కాబట్టి నామరూపములు కొత్తవేమీ లేవు కాబట్టి శబ్దము కొంగ్రొత్తగా వచ్చేసింది కాబట్టి శబ్దానికి అనిచ్యత్వం వచ్చింది శబ్దం అనిచ్చ్యమైతే అప్రమాణం అనే బెంగ మీకేమక్కర్లేదు అటువంటి విరోధం లేదు అయితే ఏమిటంటారు దేవతలకి విగ్రహం ఉండొచ్చు ఉంటే ఏమవుతుంది వాళ్ళు వేదాంతం చదువుకుంటారు అయితే ఇప్పుడు మాకేం ఒరిగింది దేవతలే చదువుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చదువుకోండి అది మళ్లీ క్లాస్లో పూర్తి చేద్దాం మళ్ళీ క్లాస్లో పూర్తి ఉండడం అంటే ఎలాగో అవ్వదు ఇంకా ఉంది చాలా ఉంది అధికరణం కానీ మంచి మంచి విషయాలు ఇంకా రాబోతున్నాయి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యత